జల్లచరమృగభూ సురూప జల్లచరమృగభూ సుర రూప కమల నేత్ర సుందర సుమగ్వాత్రమ నేత్ర సుందర సుమగ్వాత్రీ ప్రియ పుత్ర సమస్తలోకసూత్ర నిఖిల పవనా నిర్మల జీవన సర్వే శురవంది विश्वण पन्नक शयना तीरा भी निद्रिता नीलिगन मंडल सुंदरा मंजु मुरी मनोहरा नीलिगन मंडल सुंदर मंजु मुरी मनोहरा वेदात विज्ञान स्वूप सर्वेवर चलचर मु गभूसुर जल्दरुक आश उ शक्ति ले परमात्मक आश ले शक्ति ना आश आय पादा स्पृशिस्ते आय अग्रह आय शक्ति ना बुद्धि ने ना आवर नापाद मस्तक आ महात्मे निवाली ఇదే నేను వాంచేది కరగని శక్తి నాకు కావాలి తరగని జ్ఞానం నాకు రావాలి మారిపోని శాంతి నాదై ఉండాలి పారిపోని సుఖం నాది కావాలి వ్యయం తెలియనటువంటి ఆదాయం నా సొంతం కావాలి అనంతం అనంతమైనది అవ్యయం కనుక పరమాత్మ అవ్యయుడు అవ్యయ నవ్యేతి ఇది అవ్యయ వ్యయము లేనివాడు మార్పు లేనివాడు వికారము లేనివాడు అంటే నాశము లేనివాడు అని అర్థం అందువల్ల పరమ పరమాత్మ అవ్యయ నామంతో తెలుస్తూ ఉండాడు మార్పు ఎక్కడైతే ఉంటుందో అక్కడ నశింపు ఉంటుంది ఉదాహరణకి పాలున్నాయి పాలు మార్పు చెంది పెరుగవుతుంది ఆ తర్వాత దాని యొక్క రుచి మారుతుంది వాసన మారుతుంది ఇది మార్పు ఇది వికారం అట్లాగే పండ్లున్నాయి కాలంలో మార్పు చెందుతూ అవి మెత్తబడిపోతాయి ఆ తర్వాత కులిపోతాయి ఆ తర్వాత నశించిపోతాయి ఈ మధ్యలో వాటి యొక్క రంగు మారుతుంది రూపం మారుతుంది రుచి మారుతుంది వాసన మారుతుంది ఇది మార్పు ఇది వికారం ఈ విధమైనటువంటి వికారాలు లేనివాడు గనక పరమాత్మ అవ్యయహ నశింపు లేనటువంటి వాడు అని అర్థం అజహ అమరహ ఇతే శ్రుతే హే పుట్టుక లేనివాడు కనుక మరణం తెలియనిటువంటి వాడు కనుక అవ్యయుడు అని పరమాత్మ తెలుస్తూ ఉన్నాడు కనుక ఈ ప్రపంచంలో మనకి ఏది గోచరించినా ఏ వస్తువును చూచినా అది పరిమితంగా ఉంది కనుక పరిమితంగా ఉండేటువంటిది నశించిపోతూ ఉంటుంది ఒక చెట్టు ఉందనుకోండి చెట్టు ఒక ప్రదేశంలో ఉంది అంటే ఇంకొక ప్రదేశంలో లేదు అని అర్థం ఇది దేశత పరిమితం అట్లాగే ఇప్పుడు ఈ కాలంలో ఏ చెట్టు అయితే మనకు కనిపిస్తూ ఉందో ఇది గతంలో లేదు భవిష్యత్తులో ఉండబోదు ఒక కాలంలో ఉన్నదే గాని అన్ని కాలాల్లో ఉండదు కనుక ఈ చెట్టు కాలతహ పరిమితం అంతేకాదు చెట్టు చెట్టే గాని చెట్టు బండ కాదు కొండ కాదు పైగా ఈ చెట్టు మరొక చెట్టు కాదు కాలేదు ఇది పరిమితం కనుక ఈ ప్రపంచంలో ఏది చూసినా దేశ కాల వస్తువులుగా పరిమితంగా ఉన్నాయి కానీ పరమాత్మ ఈ పరిమితత్వాన్ని అధిగమించి ఉండాడు ఆయన పరిమితాలకి అతీతంగా తెలుస్తూ ఉండాడు ఆయనలో దేశ పరిచ్ఛేదం లేదు కాల పరిచ్ఛేదం లేదు వస్తు పరిచ్ఛేదానికి లోనయ్యేటువంటి వాడు కాదు కాలానికి పరమాత్మ పరిమితులు కాడు ఎందుకని కాలానికి ఆధారమైనటువంటి వాడు తానే దేశానికి పరమాత్మ పరిమితుడు కాడు ఒక ప్రదేశం ఉంది ముఖ్యంగా పంచభూతాల్లో ఆకాశం అనేటువంటిది చాలా సూక్ష్మమైంది ఆకాశం సూక్ష్మమైంది కానీ మిగిలినటువంటి నాలుగు భూతాలు ఏవైతే ఉండాయో భూమి అగ్ని జలము వాయువు ఈ స్థూలమైనటువంటి నాలుగు భూతాలకి సూక్ష్మమైనటువంటి ఆకాశం ఆధారంగా ఉంది అవి ఉండడానికి ఆకాశం ఆధారంగా ఉంది వాటిలో కూడా ఆకాశమే వ్యాపించి ఉంది కానీ అవి లేకపోయినా ఆకాశం ఉంటుంది వాటికి అవకాశాన్ని ఇస్తూ ఉంది ఆకాశం అవకాశ ప్రదాతృ ఆకాశహా అవకాశాన్ని ఇస్తుంది దాన్ని ఆకాశం అని అన్నారు కానీ పరమాత్మ చైతన్య స్వరూపం చైతన్యంలో ప్రదేశం లేదు కానీ ప్రదేశానికి ఆధారమైనటువంటిది చైతన్యం వృద్ధిలో తేజో వాయువులకి ఆకాశం ఆధారంగా ఉండి అవి లేకపోయినా ఆకాశం ఎట్లాగైతే ఉంటూ ఉందో అట్లాగే ఆకాశానికి ఆధారమైనటువంటి వాడు పరమాత్మ ఆకాశం లేకపోయినా పరమాత్మ ఉంటాడు కనుక దేశత తను పరిమితుడు కాడు కాలతహా పరిమితుడు కాడు ఇక ప్రపంచం తెలుస్తూ మనకు ఈ ప్రపంచం పరిణామశీలం నిత్యం మార్పు చెందుతూ ఉంది ఈ మార్పు చెందుతూ ఉండేటువంటి వికారం ఏదైతే ఇక్కడ ఉన్నదో దీనికి ఆధారమైనటువంటి వాడు పరమాత్మ ఎక్కడ ఏది మార్పు చెందినా ఎలా మార్పు చెందినా దానికి ఆధారమైంది ఒకటి ఉండాలి ఆధారాన్ని చేసుకునే మార్పు జరుగుతూ ఉంటుంది కనుక ఈ ప్రపంచం పరిణామం గోచరిస్తూ ఉంది ఇక్కడ మార్పులు జరుగుతూ ఉన్నాయి వీ మార్పులకి ఆధారమైనటువంటి వాడు పరమాత్మ కనుక తను ఏ విధంగానూ మార్పు లేని ఉన్నాడు కనుక వస్తుత కూడాను తాను పరిమితులు కాడు కాలతహ పరిమితులు కాడు దేశత పరిమితులు కాడు కనుక పరమాత్మ నశించినటువంటి వాడు కనుక అవ్యయుడు అటువంటి పరమాత్మని ఎక్కడ మనం గుర్తించాలి ఆయన్ని ఎక్కడ మనం చూడాలి ఆయన ఉండే స్థానం ఏది ఉపలబ్ధి స్థానం ఎక్కడా ఏ ఊర్లో ఉన్నాడు ఒకే ఒక ఊర్లో ఉన్నాడు ఏ ఊరది అదొక మంచి పురం ఓహో వైకుంఠపురమా కాదు కాదు మన దేహమే వైకుంఠపురం పరమాత్మను ఎక్కడో కాదు మనం గుర్తించాలి ఈ దేహంలోనే గుర్తించాలి ఈ కారణం చేత పరమాత్మ పురుష శబ్ద వాచ్యుడయ్యాడు పురుష పురుష పురం అంటే శరీరం తస్మిన్ శేతే ఇతి పురుష ఆ పురంలో అంటే దేహములో శైలించేవాడు అని అర్థం అంటే దేహంలో ఉండేవాడు గనక పరమాత్మ పురుష శబ్ద వాచ్యుడయ్యాడు అయితే ఇక్కడ మనకు ఒక సందేహం రావచ్చు మనం కూడా ఉండేది దేహంలోనే కదా అలాంటప్పుడు పరమాత్మను ప్రత్యేకంగా పురుష అని ప్రస్తావించడం వల్ల అర్థమేమిటి అనేటువంటి ఆలోచన మనకు రావచ్చు ఇది చాలా ఆసక్తికరమైనటువంటి ప్రశ్న మనం కూడా దేహంలో ఉన్నాం కానీ మనల్ని కనుక ప్రశ్నిస్తే నీవెక్కడున్నావు అని ప్రశ్నిస్తే ఏం చెబుతాం సమాధానం చిత్తూరు అనో చింతలూరు అనో చెబుతాం లేదా ఇంట్లో ఉన్నానో ఆఫీసులో ఉన్నానో అంటాం అంతేగాని ఈ దేహంలో అని మనం చెప్పాం కనుక ఎప్పుడైతే నేను పలానా ఊర్లో ఉన్నాను ఇంట్లో ఉన్నానని అంటున్నామో నేనే దేహము అనేటువంటి భావనతో మనం మాట్లాడుతున్నామే గాని నేను దేహంలో ఈ దేహానికి విలక్షణంగా ఉండేటువంటి ఆత్మను నేను అనేటువంటి భావన మనకు లేదు అందువల్ల ప్రత్యేకంగా పరమాత్మని పురుష శబ్దంతో పిలవాల్సినటువంటి అవసరం వచ్చింది పురుషన్ శేతే దేహంలో ఉండేటువంటి వాడు గనక పరమాత్మ పురుష అని తెలుస్తూ ఉన్నాడు కనుక దేహంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు నడుస్తూ ఉండినా వీటన్నిటికీ అసంగుడుగా ఉన్నాడని అర్థం దేహంలో తాను ఉండి ఇప్పుడు మనం ఉన్నాము అంటే ఇంట్లో ఉన్నా లేదా ఆఫీసులో ఉన్నా వీధిలో ఉన్నా విని వీధిలో ఉన్నా ఈ దేహంలో నేను ఉన్నాను అనేటువంటి భావన మనకి ఎక్కడా కలగడం లేదు కానీ పరమాత్మ అట్లా కాదు ఈ దేహంలో తాను ఉండి దేహం ద్వారా సమస్తమైనటువంటి కార్యక్రమాలు నడుస్తూ ఉండినా వాటికి అసంగుడుగా విలక్షణంగా పరమాత్మ ఉన్నాడు ఇది ఆయన యొక్క దివ్యమైనటువంటి స్వరూప వైభవం కనుక దేహంలో శయనిస్తున్నాడు శయనిస్తున్నాడు నిద్రిస్తున్నాడు అని అర్థం శయనిస్తున్నాడంటే నిద్రపోవడం నిద్రపోవడం అనేటువంటిది కూడా మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఎందుకంటే విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉన్నాడు అని కూడా అంటూ ఉంటారు ఈ నిద్రపోవడం అనేటువంటిది ఏమిటి నిద్ర ఎప్పుడు వస్తుంది మనిషికి అలిసిపోతే నిద్ర వస్తుంది అలిసిపోయేది శ్రమ చేస్తే అలిసిపోతాడు శ్రమ చేయడం అంటే కర్మలు చేయడం అని అర్థం కర్మలు చేసిన వాడు అలిసిపోతాడు వాడు నిద్రపోతాడు కనుక కర్మలు చేస్తున్నాడంటే కర్తృత్వం ఉంది అని అర్థం కానీ పరమాత్మకి కర్తృత్వం లేదని ఇప్పటికే మనం అర్థం చేసుకున్నాం కనుక నిద్రపోవాలి అనంటే కర్మలన్నా చేయాలి బాగా అలిసిపోవాలి లేదా బాగా తిని పడుకోవాలి కనుక ఎక్కువగా మెక్కినా నిద్ర వస్తుంది లేదు ఎక్కువగా శ్రమించినా నిద్ర వస్తుంది ఎక్కువగా శ్రమించడం కర్తృత్వం మరి భోజనడం భోక్తృత్వం కర్తృత్వం భోక్తృత్వం రెండు గనక ఉంటే సుఖ దుఃఖాలు ఉన్నాయని అర్థం కనుక పరమాత్మ కనుక కర్తృత్వ భోక్తృత్వాదులు ఉంటే ఆయనకు కూడా సుఖ దుఃఖాలు ఉన్నాయని అర్థం సుఖ ఉండేటప్పుడు ఆయన పరమాత్మ అయ్యేందుకు అవకాశమే లేదు కనుక విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉన్నాడు ఇది బాగా అర్థం చేసుకోవాలి యోగ నిద్రలో ఉన్నాడు నిద్రలో ఉన్నాడు అంటే ఏదో ఎక్కువగా తినో లేకపోతే ఎక్కువగా శ్రమించో పడుకున్నాడని అర్థం కాదు నిద్రపోయేటువంటి వాడికి పని లేదు ఇది ఏ పని లేకుండా ఉన్నాడో అని అర్థం కనుక పరమాత్మ ఎప్పుడైతే శయీనిస్తూ ఉన్నాడో తస్మిని శేతే ఇదం శరీరే ఈ దేహంలో ఎప్పుడైతే తాను శై నుంచి ఉన్నాడో నిద్రపోతూ ఉన్నాడంటే ఏ పని లేకుండా ఉన్నాడని అర్థం కానీ ఈ దేహంలో పనులు జరుగుతూనే ఉన్నాయి అనేకమైనటువంటి పనులు జరుగుతున్నాయి మనం మేలుకున్నప్పుడు దేహేంద్రియ మనోభూతుల ద్వారా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం మనం నిద్రపోయినప్పుడు మనసు ఆలోచించకుండా పోవచ్చేమో కానీ దేహంలో ప్రాణం తీసుకుంటూనే ఉంది వదులుతూనే ఉంది ఈ శ్వాసక్రియలు నడుస్తూనే ఉన్నాయి రక్త ప్రవాహం నడుస్తూనే ఉంది గుండె కొట్టుకుంటూనే ఉంది ఇన్ని కూడా కార్యక్రమాలే ఇన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉండిన పరమాత్మలో ఏ విధమైనటువంటి మార్పు లేదు అందుకనే ఆయన అభిజయుడిని ముందు తెలుసుకున్నాం ఇప్పుడు చూస్తూ ఉంటే పురుష నిస్సంగుడై ఉన్నాడు అస్సంగుడై ఉన్నాడు పరమాత్మ ఇది ఆయన యొక్క దివ్యమైనటువంటి వైభవం కనుక పరమాత్మ పాల సముద్రంలో ఉంటాడు కనుక ఇప్పుడు మన దేహంలో కూడాను పరమాత్మ ఉండడం అంటే మన హృదయం ఒక పాల సముద్రంగా మారాలి కనుక పాల సముద్రం క్షీర ఏ విధంగా అయితే ఉంటుందో ఇది శుద్ధ సత్వం సత్వగుణం కలిగిందని అర్థం కనుక నిర్మలమైనటువంటి హృదయాన్ని మనం కూడా తయారు చేసుకొని శుద్ధ సత్వంగా మన హృదయాన్ని తయారు చేసుకుంటే మన హృదయమే వైకుంఠపురం కస్మిన్ శే ఇది పురుష ఈ వైకుంఠ పురవలో ఉండేటువంటి వాడు గనక పరమాత్మ పురుషుడు అని తెలియబెడుతూ ఉంటాడు కనుక ఇక్కడ ఉండినా తాను ఏ విధమైనటువంటి కర్మలకి ఏ విధమైనటువంటి భౌతృత్వానికి లోను కావడం లేదని అర్థం నవద్వారే పురే దేహే నైవ కురవన్ నకారయం భగవద్గీత కాబట్టి తొమ్మిది ద్వారాలు కలిగినటువంటి అందమైనటువంటి పురం సిటీ ఈ దేహం కనుక దీనికి తొమ్మిది ద్వారాలు నవరంధాలు కలిగినటువంటి ఈ దేహం ఇందులో చేయనిస్తూ ఉన్నాడు పరమాత్మ అది క్షీరసాగరంలో ఉన్నాడు ఇది పాల సముద్రం అక్కడ పక్షైతేనేమి పామైతేనేమి వాటి జన్మలే ధన్యం ఆది శేషుడు ఆయనకి మంచమయ్యాడు పడకయ్యాడు దిండు తానే అయ్యాడు గురువు తానే అయ్యాడు ఇది ఆ మహాత్ముల యొక్క దివ్యమైనటువంటి వైభవం ఆయన చేసుకున్నటువంటి పుణ్యం అది ఆదిశేషుడికి పక్షి అయితేనేమి పక్షి అయినప్పటికీ కూడాను ఆదిశేషుడు ఎట్లాగైతే ఆయనకి పడకగా తయారయ్యాడో గరుత్మంతుడు ఆ మహాత్ముణ్ణి మోసుకొని తిరుగుతూ ఉన్నాడు కనుక మనం కూడా మోస్తున్నాం ఈ ప్రపంచంలో ఈర్షలు మోస్తున్నాం అసూయలు మోస్తున్నాం రాగద్వేషాలు మోస్తున్నాం సంసారాలు మోస్తున్నామే కానీ పరమాత్మను మోసేటువంటి మనసు పవిత్రమైంది ఎప్పుడు కూడాను అదే గరుత్మంతుని యొక్క వైభవం కాబట్టి హే భగవాన్ ఆదిశేషుడికి ఇచ్చినటువంటి భాగ్యాన్ని నాకెవ్వా ఆ గరుత్మంత్రికి ఇచ్చినటువంటి పుణ్యాన్ని నాకు ప్రసాదించవా నీ ఆశీర్వాదం నాకు ఎప్పుడు నా ప్రార్థన నీకు వినిపించేది ఎప్పుడు భగవాన్ నా హృదయాన్ని కూడా పాల సముద్రంగా మార్చుకుంటా పాము పడక నీకెందుకు అది భయంకరం దారుణమైంది హే భగవాన్ నా హృదయాన్ని నిరసించు నా హృదయంలో శయనించు ఈ హృదయాన్ని పాల మార్చుకో భగవాన్ గోవ్యా హే గోపాల హే దయామయ కరుణజూపీ కనికరింప కదలి రావయ హే గోవ్యా హే గోపా దయామయ Aruna dupi kanikarimpata daliravaya He Govinda He Gopala Kesaya Maya మంచి కాదు ఎంచు ఈ నాటిక పాము పడక మంచి కాదు ఎంచు ఏ నాటి కైనా మెత్తనైనా నాయదవుండగా పాములెందుకు పరమ పురుష నిదుర పొరా నీర జాచ ఏ గోవిందా ఏ చాచవిందే ఏ దయామయా tamani adiginana puttinchite aliginana puttinchamani adiginana puttinchite aliginana emadigana ni evagempu ఏదడిగా నని చీదరింపు మాయలెరుగని మనిషి నేను మాయలెరుగని మనిషి నేను మర్మమెరుగని నీ మనిషి నేను హే గోవి హే గోపాల హే దయామయా జగతిని లిపి వెలుగు వెంట చీకటి కదిపి వెలుగులోన జగతిని లిపి వెలుగు వెంట చీకటి కదిపి వెలుగు నీడలు వీడిపోవని కష్ట సుఖాలు వీడలేవని వాసువుని వీడండని స్ఫూర్తిని చిన్న జ్ఞానదాసే గోవ్యాందే గోపాల ఏదయామయ కరుణజూపీ కనికరింప కదలి రావయ్యే గోవ్యాందే గోపాల दयामयान कदली हे गोपाल हे दया प्रार्थना परमात्म की विनया तबक विन నీ కర్మలకు నీ ఆలోచనలకు నీ ఊహలకు సాక్షి తానే సాక్షి సాక్షాత్ ఈక్షతే ఇతి సాక్షి తన స్వరూప వైభవంలో ఉండి ప్రత్యక్షంగా సమస్తాన్ని వీక్షించేవారు గనక పరమాత్మని సాక్షి అని అన్నారు అవ్యవధానేనా పశ్యది ఇత్యర్థ ఏ విధమైనటువంటి మరుగు లేకుండా చూడగలిగేటువంటి వాడనర్థం గ్యాప్ లేదు ఎందుకని పరమాత్మ సర్వత్రా ఉన్నాడు గనక ఈ ప్రపంచం ఉంది ఈ ప్రపంచం ఉందని నాకు తెలుస్తూ ఉంది ఈ ప్రపంచం ఉన్నట్లుగా నాకు ఏడు రోజు నా బుద్ధిలో తెలుస్తూ ఉంది వృత్తి రూపంలో కనుక అనేకమైనటువంటి వృత్తులు నా మనసులో కదులుతూ ఉన్నాయి వాటికి సంబంధించిన జ్ఞానం నాకు ఏర్పడుతూ ఉంది అయితే ఈ వృత్తులు ఎప్పుడు మారుతూ ఉన్నాయి ఆలోచనలు ఎప్పుడు మారుతూ ఉన్నాయి అయితే ఈ వృత్తులు మారుతూ ఉండినా వీటిని తెలుసుకునేటువంటిది అహం నేను అనేటువంటి భావన ఇది అహం భావన వృత్తులు మారుతూ ఉంటాయి అహం భావన అట్లాగే ఉంటుంది అయితే ఈ అహం భావనకి ఆధారం అనేటువంటిది అహం స్వరూపం వృత్తులు లేకపోయినా అహం వృత్తి ఉంటుంది అహం వృత్తి లేకపోయినా అహం స్వరూపం ఉంటుంది కనుక వృత్తుల కన్నా వేరుగా ఈ ప్రపంచం లేదు ఈ సంకల్పాలు అహం భావన మీద ఆధారపడి ఉంటాయి అహం భావన అహం మీద ఆధారపడి ఉంది అహం అహం స్వరూపం మీద ఆధారపడి ఉంది అన్నిట్లో అన్ని ఆలోచనలో ఉన్నటువంటిది అహం స్వరూపమే ఆలోచన కూడా చైతన్యమే కానీ చైతన్యం ఆలోచన కాదు ఇది మనం అర్థం చేసుకోవాలి కనుక సముద్రంలో అలలు ఉండొచ్చేమో కానీ ఏ అల సముద్రం కాదు కనుక సముద్రం ఏ అలను చూడడానికి ప్రయాణం చేయాల్సిన అవసరం లేదు సాక్షాత్ పశది డైరెక్ట్ గా చూడగలదు ఎందుకని ఈ ఆల కూడా తనకన్నా వేరుగా లేదు గనక ఈశావాశ మిదం సర్వం ఎత్కించే జగత్యాం జగత్ ఈ ప్రపంచం అంతా కూడా పరమాత్మ చేతిని పర్వ్యాప్తం అయ్యింది కనుక పరమాత్మ అన్యంగా రెండో వస్తువు ఉండేందుకు అవకాశం లేదు కనుక దాన్ని డైరెక్ట్ గా చూస్తున్నాడని అర్థం శ్రోపశ శ్రోత్రం చెవి వినత్సేమో చెవికి చెవిగా తాను ఉన్నాడు ఎందుకని చెవి దగ్గర కూడా తాను ఉన్నాడు కంటి దగ్గర కూడా తాను ఉండి చూస్తున్నాడు మనసు దగ్గర కూడా తాను ఉంటూ ఉన్నాడు ప్రాణం దగ్గర కూడా తాను ఉన్నాడు తాను ఉండడం వల్లనే ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి ఇవి లేకపోయినా తాను ఉంటాడు ఇవి తన యొక్క స్వరూప వైభవం కనుక పరమాత్మ మరొక దాన్ని చూడడానికి మరుగు లేదు గ్యాప్ లేదు అవి వ్యవధానేనా లేకుండా చూడగలడు కనుక తాను సాక్షి ఇలా సమస్తాన్ని వీక్షించేటువంటి పరమాత్మ ఈ దేహంలో ఉండి ఈ దేహాన్ని కూడా తెలుసుకుంటున్నాడు ఇక్కడ ఈయన క్షేత్రజ్ఞుడయ్యాడు క్షేత్రజ్ఞ క్షేత్రజ్ఞ క్షేత్రం అంటే శరీరం క్షేత్రం జానాతీతి క్షేత్రజ్ఞహ ఈ దేహాన్ని తెలుసుకునేటువంటి వాడు గనక పరమాత్మ క్షేత్రజ్ఞుడు దేహాన్ని చూస్తూ ఉన్నాడు కనుక దేహంలో ఉండి అయితే ఇప్పుడు పిల్లి నన్ను చూసింది నేను దగ్గరగా వెళ్ళగానే పిల్లి పరిగెత్తుకుంటూ పోతుంది ఎందుకంటే నా దేహాన్ని చూచింది కనుక కనుక నా దేహాన్ని పిల్లి చూచింది ఇప్పుడు పిల్లిని క్షేత్రజ్ఞుడు అంటమా కనుక కేవలం దేహాన్ని చూచినంత మాత్రాన క్షేత్రజ్ఞుడు కాదు ఆ దేహంలో ఉండి ఆ దేహాన్ని చూస్తేనే క్షేత్రజ్ఞుడు క్షేత్రజ్ఞం చాపిమాం విద్ధి సర్వక్షేత్రేషు భారత ఈ విధంగా పరమాత్మ క్షేత్రజ్ఞ స్వరూపం సర్వ అన్ని దేహాల్లో ఉండేటువంటి క్షేత్రజ్ఞ స్వరూపం నేనే అని తెలుసుకో అర్జున క్షేత్రజ్ఞం చాపిమాం విద్ధి కాబట్టి అన్ని క్షేత్రాల్లో ఉండేటువంటి క్షేత్రజ్ఞుణ్ణి కూడా నేనే అని తెలుసుకో అపి క్షేత్రజ్ఞం చ అపి అపి అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఎందుకంటే అపి అంటే కూడా అని అర్థం నన్ను క్షేత్రజ్ఞుణ్ణి కూడా తెలుసుకో క్షేత్రజ్ఞుణ్ణి అని కూడా తెలుసుకో అంటే దాని అర్థం ఏమిటో తెలుసా ఇప్పుడు ఉదాహరణగా నేను మా ఇంట్లో నేను గాయకుణ్ణి అన్నాను అంటే నేను ఒకడే గాయకుడిని అర్థం మా నేను కూడా గాయకుడిని అని అంటే మా ఇంట్లో అందరూ పాడేవాళ్లే నేను కూడా పాడతాను నేను కూడా గాయకుని అర్థం కనుక క్షేత్రజ్ఞం చాపిమాం విద్ధి నన్ను క్షేత్రజ్ఞునిగా కూడా తెలుసుకో అని ఎప్పుడైతే అన్నాడో క్షేత్రజ్ఞునిగా కూడా తెలుసుకో అన్నప్పుడు క్షేత్రం కూడా నేనే అర్థం క్షేత్రము నేనే క్షేత్రజ్ఞుడు నేనే ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది క్షేత్రజ్ఞుడు అంటే దేహంలో ఒక మూలగుచ్చనున్నాడనే అర్థం కాదు క్షేత్రము తానే క్షేత్రజ్ఞుడు తానే కనుక క్షేత్రము ఒక సంచి క్షేత్రజ్ఞుడు అందులో ఉండేటువంటి ఒక కుంచుగానో లేక మరుగటిగానో అనుకోవడానికి అవకాశం లేదు కనుక సంచి ఉంది సంచిలో చెంచా ఉంది ఇది క్షేత్రం అది క్షేత్రజ్ఞుడు కాదు కాదు నూలు సంచిలో సంచి క్షేత్రం నూలు క్షేత్రజ్ఞుడు ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం ఎందుకంటే ఇది కార్యరూపంలో ఉంది నామరూపాల్లో ఉంది సంచి దానికి ఆధారమైనటువంటిది దారం అదే నూలు కనుక క్షేత్రం చూచినప్పుడు క్షేత్రము పరమాత్మే క్షేత్రజ్ఞుడు కూడా పరమాత్మే కనుక ఈ దేహం కూడాను క్షేత్రం ఈ ప్రపంచం కూడాను క్షేత్రం ఇది కూడా పరమాత్మ కన్నా వేరుగా లేదు కానీ తెలుసుకునేటువంటి వాడు కూడా తని కనుక దారం రూపంలో ఉన్నప్పుడు నూలుగా ఉన్నప్పుడు ఏదైతే ఉందో సంచిగా ఉన్నప్పుడు కూడా నామరూపాలతో అదే ఉంది కనుక క్షేత్రము తానే క్షేత్రజ్ఞుడు తానే క్షేత్రజ్ఞ కనుక ఈ క్షేత్రజ్ఞ స్వరూపం తాని కనుక ఇందులో ఉన్నాడంటే ఈ దేహం నశించిపోతూ ఉంటే తాను నశిస్తాడేమో అనేటువంటి ఆలోచన మనం కలగచ్చు అలాంటి అవకాశమే లేదు ఎందుకని పరమాత్మ నశించేటువంటి వాడు కాడు అక్షరహ అక్షరహ అంటే నశింపు లేనివాడని అర్థం శైవ నక్షరతీతి అక్షరహ ఏ విధమైనటువంటి క్షయం లేనటువంటి వాడు నశింపు లేనటువంటి వాడు అని అర్థం అందువల్ల పరమాత్మ అక్షరహ ఏదైతే దృశ్యంగా ఉందో ఏదైతే రూపంగా తెలుస్తూ దేనికైతే పుట్టుక ఉందో దేనికైతే అవయవాలు ఉన్నాయో దేనికైతే గుణాలున్నాయో ఇవన్నీ కూడా నశించిపోతూ ఉంటాయి కానీ పరమాత్మ దృశ్యం గాదు రూపం గాదు గుణము కాదు అవయవాలు కాదు పుట్టుక లేనివాడు అందుకనే నశింపు వాడు కనుక పరమాత్మ అక్షర శబ్దవాచ్యుడయ్యాడు కనుక అక్షరుడు కనుక ఆయన అనంతుడు అటువంటి పరమాత్మను పొందినటువంటి వాడు ఈ ప్రపంచంలో అనంతంగా శోభిస్తూ ఉండారు అనంతులైనటువంటి వాడికి ఇక ఆశలు లేవు బాధలు లేవు బంధాలు లేవు విభేదాలు లేవు ప్రపంచంతో కనుక దివ్యమంగళమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటాడు అటువంటి వ్యక్తులు కలిగినటువంటి సమాజం కూడాను దివ్యంగా సర్వం కళ్యాణంగా శోభిస్తూ ఉంటుంది ఇది విష్ణు సహస్రనామ వైభవం ఓం నమో భగవతే వాసుదేవా ఏవేవి ఎందుకున్నాయో దేని కొరకు ఉన్నాయో తెలిసి అలా వినియోగించుకుంటూ పోతే బ్రతుకులో అందం నిండుతుంది ఆనందం పండుతుంది జీవితంలో మనకున్నవన్నీ కూడాను దేని కొరకు ఉన్నాయో వాటి అవసరాలు ఏమిటో ముఖ్యంగా మనం గుర్తిస్తూ చేతులు ఇచ్చుకునేందుకున్నాయి ఇది మరిచి పుచ్చుకునేందుకే ఉన్నాయి అని భావించే చేతుల్ని చాస్తూ పోతే అలాంటి చేతులు యాచినకి పనికొస్తాయేమో కానీ అర్చనకు మాత్రం పనికిరావు ఎవరికీ ఏమీ పెట్టగా మిగిలిపోయినటువంటి ఈ చేతులు రేపు పూజా గదిలో హారతి పండ్లాన్ని పట్టుకోవడానికి పనికొస్తాయా ఆలయంలో పూల దూషులే శోభిస్తాయా అలాగే మాట్లాడేందుకు నోరుంది మంచి మాటలు మాట్లాడేందుకు నోరుంది సాత్వికమైనటువంటి ఆహారాన్ని భుజించేందుకు నిర్మలమైనటువంటి పానీయాన్ని గ్రహించేందుకు నోరుంది భగవంతుణ్ణి స్థుతించేందుకుంది ప్రార్థించేందుకుంది కీర్తించేందుకుంది ఇదంతా మానేసి చెడు మాట్లాడేందుకు చారీలు చెప్పేందుకు ఇతరుల్ని పిట్టేందుకు వాగేందుకు ఇలా గనక మనసు తయారైతే ఆ మనసు ఎందుకు ఉన్నట్లు ఉన్నట్లు ఆ నోటి యొక్క ఉపయోగం ఏంటి ఏమో దాని ఉపయోగం ఏదైనా కావచ్చేమో కానీ అలాంటి నోరు మాత్రం మాకు లేవు అని పశుపక్షాదులు మాత్రం చాలా తృప్తి చెందుతాయి కళ్ళల్లో పరమాత్మ నీళ్లెందుకు పెట్టాడు కలతలతో కుములిపోతూ కన్నీళ్లను కాచుతూ దుఃఖించేందుకు మాత్రం కానే కాదు భావస్పందనతో హృదయం చెలిస్తే దానితో కలిసి చరించేందుకు కన్నీళ్లున్నాయి దివ్యమైనటువంటి పారవశ్యంలో స్పందిస్తే ప్రేమతో దివ్యమైనటువంటి ఆనందంతో పులకరించి ఆనందాశివులు రాలితే అవి చెక్కిలను తడిపేందుకు మాత్రమే ఉంది ఇది స్పందన భావస్పందన ఇది సాధన ఆధ్యాత్మిక సాధన భక్తి యోగ సాధన జ్ఞాన యోగ సాధన వేదనల్ని అంతం చేసేటువంటి సాధన రోదనల్ని రూపుమాపేటువంటి సాధన పరమాత్మతో ముడిపడి ఉండేటువంటి సాధన పవిత్రమైనటువంటి సాధన అందుకని పవిత్రాత్ముడైనటువంటి పరమాత్మ సాధ్య గనక ఆయన పవిత్రుడు అంతేకాదు పవిత్రమైనటువంటి సాధన కూడా తానే అయ్యున్నాడు योगो योग विदा नेता प्रधानपुरेशीमा केशवपुर योग पर योग साधना, ఇది పరమాత్మ యొక్క పేరుగా తెలుస్తోంది సాధన అంటే పరమాత్మ సాధ్య రూపుడు అనేది ఇంతవరకు మనకు అర్థమైంది కానీ సాధన కూడా కానీ ఇది మనం అర్థం చేసుకోవాలి పరమాత్మను మనం ఎలా పొందాలి జ్ఞానంతోనే పరమాత్మను పొందాలి పరమాత్మ చిత్ స్వరూప జ్ఞానస్వరూపుడు అని అర్థం పరమాత్మ ఉన్నాడు అంటే పరమాత్మకు సంబంధించినటువంటి జ్ఞానం కూడా ఉంది ఇది ఆయన యొక్క స్వరూపం ఇదే ఆయన యొక్క స్వభావం ఈ స్వభావ స్వరూపాన్ని చక్కగా మనం అర్థం చేసుకుంటూ పోవాలి ఏదైతే స్వభావంగా ఉంటుందో అది స్వరూపంగా ఉంటుంది స్వభావం కనుక నశిస్తే స్వరూపం కూడా నశిస్తుంది పంచదారు ఉందనుకోండి తీయదనం దాని యొక్క స్వభావం ఈ తీయదనం గనక దూరం అయితే ఒక రసాయనిక చర్య ద్వారా పంచదారులో ఉండేటువంటి తీపిని కనుక దూరం చేస్తే ఇక దానిని పంచదారని పిలవం ఎందుకని స్వభావం పోయింది కనుక స్వరూపం పోయింది అట్లాగే అగ్ని వేడిగా ఉంటుంది అది దాని యొక్క స్వభావం ఒకవేళ అగ్ని గనక చల్లబడితే నీళ్లు కనుక దాని మీద మనం పోస్తే ఇక అక్కడ అగ్ని లేదు కనుక దాన్ని అగ్ని అని పిలవం బొగ్గు అని పిలవచ్చు ఎందుకని స్వభావం పోయింది కనుక స్వరూపం పరమాత్మ యొక్క స్వరూపం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ కనుక చిత్ స్వరూపం జ్ఞాన స్వరూపం అనేటువంటి వాడు అయితే పరమాత్మ పరమాత్మ జ్ఞానం ఇవి రెండు కాదు ఈశ్వరుడు ఈశ్వర జ్ఞానం రెండు ఒక్కటే కనుక జ్ఞానము సాధన పరమాత్మ సాధ్యం జ్ఞానము మార్గము పరమాత్మ గమ్యము కనుక మార్గము గమ్యము రెండు తానే సాధన సాధ్యము రెండూ తానే ఇది జ్ఞాన సాధనలో ఉండేటువంటి ఉత్కృష్టమైనటువంటి విషయం సాధ్యతే అనేది సాధనం దేని ద్వారా అయితే మనం సాధ్యాన్ని పొందాలనుకుంటూ ఉన్నామో అది సాధనం కనుక ఇక్కడ సాధన జ్ఞాన సాధన జ్ఞాన సాధన చాలా పరమోత్కృష్టమైనటువంటిది ఉత్తమమైనటువంటిది పవిత్రమైనటువంటిది ఎందుకో తెలుసా జ్ఞాన సాధనలో ఎప్పుడూ ఎక్కడా మనం పరమాత్మకు దూరంగా వెళ్లలేం ఇది సాధ్యపడదు కారణం జ్ఞాన సాధనలో పరమాత్మే ఉన్నాడు ఎందుకని పరమాత్మ పరమాత్మకు సంబంధించిన జ్ఞానం ఈ రెండు వేరు కావు గనక ఈ విషయాన్ని భగవద్గీత అత్యద్భుతంగా ప్రవచించింది కనుక యజ్ఞ సాధనలో జ్ఞానం ఎట్లా ఉందో తెలియజేస్తూ బ్రహ్మాపణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన కనుక యజ్ఞకర్మ చేసేటప్పుడు యజ్ఞంలో మనం ఏదైతే అర్పిస్తూ ఉన్నామో అది బ్రహ్మమే బ్రహ్మ హవి హవిస్సు బ్రహ్మమే అయితే ఈ హోమ ద్రవ్యాలు ఎక్కడ సమర్పిస్తూ ఉన్నామో అది కూడా అగ్ని కూడా బ్రహ్మే అయితే ఈ హోమ ద్రవ్యాన్ని హవిస్సుని సమర్పించేటువంటి వాడు ఎవరు అతడు బ్రహ్మమే బ్రహ్మరాహుతం సమర్పించేటువంటి వాడు కూడాను బ్రహ్మమే అయితే దేని కొరకు యజ్ఞం చేస్తున్నాడు ఆ ఫలం కూడా బ్రహ్మమే బ్రహ్మ గంతవ్యం పొందదగింది కూడాను బ్రహ్మమే ఈ విధంగా యజ్ఞ కర్మలో ఎక్కడ చూచినా ఇది జ్ఞాన సాధన గనక పరమాత్మ పరమాత్మ జ్ఞానము రెండుగా ఉండేందుకు అవకాశం లేదు గనక ఈ జ్ఞానం ఎప్పుడైతే ఉందో పరమాత్మ కూడాను అక్కడే ఉన్నాడని అర్థం కనుక సాధనల్లో సాధ్య రూపుడైనటువంటి పరమాత్మ ఉన్నాడు గనక సాధన కూడాను పరమాత్మ స్వరూపంగా మనకు తెలుస్తూ ఉంది ఇది జ్ఞాన సాధనలో ఉండేటువంటి అద్భుతమైనటువంటి విషయం ఇతర సాధనలకి జ్ఞాన సాధనకి చాలా తేడా ఉంది జ్ఞాన సాధనలో ముఖ్యంగా ఒక విషయాన్ని మనం మర్చిపోకూడదు అన్యములైనటువంటి సాధనాలు ఎలా ఉంటాయంటే సాధకుడు సాధ్యం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు గనక సాధకుడు సాధ్యం కన్నా వేరుగా ఉన్నాడు అతను చేసేటువంటిది సాధన కానీ జ్ఞాన సాధనలో కర్త మిగలడు సాధకుడు ఎంతో కాలం నిలవడు ఎందుకో తెలుసా తాను సాధన చేస్తున్నాడు అనేది కూడా ఎగిరిపోతుంది ఇక్కడ నేను సాధకుణ్ణి అయితే నా స్వరూపమేమిటి తత్ త్వమేవా అది ఏదో అదే నీవు సి నువ్వు అదే ఉన్నావు కనుక ఈ పరమాత్మ స్వరూపం సచ్చిదానంద స్వరూపం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అదే తాను అనేటువంటి భావనతో ఉన్నాడు గనక తాను ఒక దశలో కర్తగా సాధకుడుగా ఉండలేడు తానే బ్రహ్మము అనేటువంటి అనుభూతిని పొందుతూ ఉంటాడు ఇక్కడ తాను ఆ కర్తగా అభోక్తగా శోభిస్తూ ఉంటాడు ఇది జ్ఞాన సాధనలో ఉత్కృష్టమైనటువంటి విషయం అలక్ గనక జ్ఞానం కలిగితే తానే సముద్రమని ఇక ఏ విధమైనటువంటి అలజడి లేదు అలలో తానే తానే సముద్రమని తెలిసిపోతుంది అట్లాగే జ్ఞాన సాధనలో సాధకుడు ఏ పరమాత్మనైతే పొందాలనుకుంటూ ఉన్నాడో సాధ్య రూపుడైనటువంటి పరమాత్మ తనకన్నా అన్యమైనటువంటి వాడు కాడు సత్య జ్ఞానం బ్రహ్మ అది పరమాత్మ స్వరూపం సచిదానంద స్వరూపం ఆత్మ ఆత్మే పరమాత్మ కనుక జీవుడు ఎవరో జీవ బ్రహ్మైవ ఈ జీవుడు బ్రహ్మమే నా అపరాహ దానికన్నా వేరైనటువంటి వాడు కాదు అనేటువంటి సత్యం ఇక్కడ తెలిసిపోతూ ఉంది ఇది జ్ఞాన సాధనలో ఉండేటువంటి ఉత్కృష్టమైనటువంటి విషయం కనుక యోగ సాధన సాధ్యం రెండూ పరమాత్మే అని ఈ నామంలో మనం చూస్తూ ఉన్నాం ఈ నామం మీద శ్రీ శంకరాచార్య స్వామి భాష్యంలో ఒక విషయాన్ని అత్యద్భుతంగా వివరిస్తారు జ్ఞానేంద్రియాణి సర్వాణి జ్ఞానేంద్రియాని సర్వాని నిరుధ్య మనసా సహ ఏకాత్మ భావన యోగ క్షేత్రజ్ఞ పరమాత్మనోహో అవాప్యతయా యోగ కనుక మనసుతో సహా సమస్తమైనటువంటి జ్ఞానేంద్రియముల యొక్క నిరోధం క్షేత్రజ్ఞ పరమాత్మల యొక్క ఏకత్వ భావం ఇదే యోగం అన్నారు ఇది ఒక అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం ఎందుకని క్షేత్రజ్ఞుడు ఎవరో అతడే పరమాత్మ అయ్యున్నాడు కనుక నేను నా స్వరూపం ఏమిటో ఆత్మయే పరమాత్మ జీవుడే పరమాత్మ ఇదే జ్ఞాన సాధనలో ఉండేటువంటి ఉత్కృష్టమైనటువంటి విషయం ఇటువంటి జ్ఞాన సాధనకి భక్తి చక్కని ఊపునిస్తుంది భక్తి సాధన ఊతనిస్తుంది చేయూతనిస్తుంది సోపాన నడిపించుకుంటూ పోతుంది మనం చేసేటువంటి ప్రతి కర్మలో పరమాత్మను దర్శించడమే భక్తి యొక్క సాధనలో ఉండేటువంటి చాలా అద్భుతమైనటువంటి పవిత్రమైనటువంటి విషయం భగవాన్ నీకు నేను నైవేద్యం సమర్పిస్తూ ఉన్నా ఈ నైవేద్యం నాకెక్కడిది భగవాన్ నీ సృష్టిలోనిది నేను తయారు చేయలేదు నీవిచ్చింది నేను ఇవ్వడానికి నా దగ్గర ఏముంది తండ్రి ఉంది భగవాన్ నాది అనే మమకారం ఉంది దాన్ని తయారు చేసిన అహంకారం ఉంది ఇది నేను చేసినటువంటి తప్పు ఇది నాలో ఉండేటువంటి దోషం కనుక నాది నాది అని నేను చేసినటువంటి తప్పుని ఈరోజు నైవేద్య స్వరూపంలో నీదే నీదే అనంటూ ఆ అహంకార మమకారాల్ని కడిగేసుకుంటున్నాను భగవాన్ ఇటువంటి అజ్ఞాన చీకట్లు మళ్లీ నా హృదయ మందిరంలో ప్రవేశించకుండా నా హృదయ గుడిలో గుడిలో కన్నీటితో దీపారాధన చేస్తున్నాను భగవాన్ వెలుగుల్ని ఆరబోసుకుంటూ ఉన్నా నన్ను తరింపజేయమని నీకు మొరపెట్టుకుంటూ భగవాన్ ఇదంతా నీ వైభవం నాదంటూ ఏదీ లేదు ఇక్కడ కర్పూరం వెలిగితే ఏమీ మిగలదు నేను కూడా అదే కావాలి అనుకుంటూ ఉన్నా నీ యొక్క దివ్యమైనటువంటి ఆరాధనలో నేను నాది అనేటువంటి అహంకారం మమకారాలు ఏది మిగలకుండా కర్పూరములా అదృశ్యమైపోవాలి అని అనుకుంటున్నా కనుక నాలో నేను అదృశ్యం కావాలి నాలో నీవు నేనుగా మిగిలిపోవాలి వెలిగిపోవాలి ఇదే భగవాన్ నేను ఆశించేది ఇదే నేను కోరుకునేది ఇదే భక్తులలో ఉండేటువంటి స్పందన అద్భుతమైనటువంటి స్పందన పవిత్రమైనటువంటి స్పందన కనుక ఈ జ్ఞాన సాధన భక్తి సాధన ఈ రెండు వేరు కాదు అవగాహన కలిగేటువంటి జ్ఞానయోగ సాధనలు నడిచేటువంటి వ్యక్తి యొక్క బుద్ధిలో యోగ వృత్తి ఉంది అంతేగాని భోగ వృత్తి కాదు యోగ వృత్తి ఎప్పుడైతే ఉందో భగవంతుని యోగ అని ఇక్కడ మనం తెలుసుకున్నాం గనక యోగ వృత్తి అక్కడ ఎప్పుడు ఉందో మనసులో పరమాత్మ కూడా ఉన్నట్టే యోగ స్వరూపుడు గనక పరమాత్మ ఎప్పుడైతే బుద్ధిలో చేరిపోయినాడు భగవంతుని యొక్క భావన మన బుద్ధిలో ఎప్పుడైతే ఉందో మన బుద్ధిని నడిపేవాడు పరమాత్మే మన బ్రతుకును నడిపేవాడు కూడాను పరమాత్మే అలాగే తనను ఆశ్రయించినటువంటి అర్జునుడు యొక్క బుద్ధిని నడిపాడు బ్రతుకును నడిపాడు ఆయన బ్రతుకు బండిని నడిపాడు ఈ భక్తి గనక కలిగితే ఈ జ్ఞానం మనకు అలవెడితే ఆ తర్వాత మన హృదయంలో కదిలేది ఎవరో కాదు మిదిలేదు ఎవరో కాదు నల్లని వాడే పద్మనయనంబుల వాడి నల్లని వాడు తన్యునియదలో మాధవుడు నల్లని వాడు అల్లరి వాడు నల్లని వాడు అల్లరి వాడు చేతన్యునియదలో మాధవుడు నల్లని వాడు అల్లరి వాడు పెరిగిన వనమున పెరిగిన వెదురు కూనను ముద్దుల మురళిగా మార్చాడు మోహన వంశిని పలికించి జగతిని మురిపించాడు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 మల్లని వాడు అల్లరి వాడు చేతన్యునియదల్లో మాధవుడు నల్లని వాడు అల్లరి వాడు వాడు అల్లరి వాడు చెవల వెంట అల్లరి చేయుతూ తిరిగాడు నీవే దిక్కని నమ్మిన వారికి గతి అయి నిలిచాడు సల్లను అమ్మే చెలువల వెంట అల్లరి చేయుతు తిరిగాడు నీవే దిక్కని నమ్మిన వారికి గతి అయి పతి అయి నిలిచాడు దీనులకు అతిధీనులకు హీనులకు బలహీనులకు గతిహీనులకు అలంబనము నల్లన్ని వాడు అల్లరి వాడు తన్యునియదో మాధవుడు నల్లని వాడు అల్లరివాడు నల్లవాడు అరివాడు పండిన పార్థుని వెంట రన భూమికి కదిలాడు భక్తికి వశమై భక్తుని కొరకు విజయరథము నడిపాడు పుణ్యము పండిన పార్ధుని వెంటారన భూమికి కదిలాడు భక్తికి వశమై భక్తుని కొరకు విజయరథము నడిపాడు ధర్మమునూ కర్మమును యోగమును మోక్షమును గీతను బోధించిన అచ్యుతుడు నల్లని వాడు అల్లరి వాడు తన్నుని ఎదలో మాధవుడు నల్లని వాడు అల్లరి వాడు నల్లని వాడు అల్లరివాడు ఈ విధంగా పవిత్రమైనటువంటి భావస్పందన కలిగి చేసేటువంటి ప్రతి పనిలో పరమాత్మను దర్శిస్తూ ఉండేటువంటి వాళ్ళు యోగ విధులు అటువంటి యోగ విధులను నడిపేటువంటి వాడు కూడాను పరమాత్మే అయ్యుండడం చేత పరమాత్మ యోగ విధాం నేత విధాం నేత యోగ విధాం నేత యోగ విధులు నడిపేవాడు అయ్యడం వల్ల వాళ్ళకి నాయకుడు అయ్యడం వల్ల నేత పరమాత్మ యోగ విధాం నేత అని కీర్తింపబడ్డాడు యోగం విధంతి విచారయంతి జానంతి ఇది యోగ విధ శాం నేత యోగ విధాం నేత కాబట్టి యోగాన్ని విచారించేటువంటి వాళ్ళు తెలిసినటువంటి వాళ్ళు పొందినటువంటి వాళ్ళు ఎవరో వాళ్లు యోగ విధులు అటువంటి వారికి నాయకుడు వాళ్ళని నడిపేటువంటి వాడు పరమాత్మ కనుక ఆయన యోగ విధాం నేత అని కీర్తింపబడ్డాడు ఈ యొక్క నామంలో సుఖపడ్డానికి ఈ ప్రపంచంలో ఏదో పొందాలని ఏదేదో లభించాలని ఆశపడుతూ ఉండేటువంటి వాళ్ళు భోగులు అయితే శ్రమించి సంగ్రహించి చక్కగా అనుభవించి ఆ తరువాత మంచానబడేవారు రోగులు కానీ సుఖపడడానికి ఏదో అవసరం లేదని తమ స్వరూపమే సుఖమని తెలిసినటువంటి వారు వాళ్లే ఆత్మ విధులు అటువంటి వారు రెండవ దాని మీద ఆధారపడి ఉండరు ఎందుకని ఆధారపడితే అది నిత్య అని వాళ్లకు బాగా తెలుసు గనక ఆత్మ అసంగము సత్యం వాళ్ళకి ఎప్పుడైతే అర్థమైపోయిందో అకర్తగా అభోక్తగా వాళ్ళు ఎప్పుడైతే మిగిలిపోతూ ఉండరు పరమాత్మ అన్యమైనటువంటి వస్తువును దర్శించేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎప్పుడైతే లేరో వాళ్ళు పూర్ణ రూపులై ప్రకాశిస్తూ ఉండరు పవిత్రాత్మలైన ఇట్టి యోగ విధులను నడిపేటువంటి వాడు పరమాత్మ కనుక ఆయన యోగ విధాం నేత అని కీర్తింపబడ్డాడు అంతేకాదు వీళ్ళ యోగక్షేమాలు కూడా పరమాత్మ వహిస్తూ ఉండాడు యోగక్షేమ వాహనాదిన ఇది యోగ విధాం నేత అని శంకర భాష్యం కనుక ఈ మహాత్మల యొక్క యోగక్షేమాలు కూడాను పరమాత్మే చూస్తూ ఉన్నాడు వాళ్ళ యోగక్షేమాలు పరమాత్మేగా మారిపోయినాయి ఎందుకని వాళ్ళు అకర్తగా అభోక్తగా ఈ ప్రపంచంలో మిగిలిపోయి ఉన్నారు కనుక ఏ అవసరాలు లేనటువంటి వాళ్ళు అభిరుచులు లేనటువంటి వాళ్ళు బాధలు తెలియనటువంటి వాళ్ళు భయాలు లేనటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళు యోగ వీధులు నడిపేటువంటి వాడు పరమాత్మ యోగ విధాం నేత ఓం నమో భగవతే వాసుదేవాయ దృష్టి రెండు రకాలు పారమార్థిక దృష్టి వ్యవహారిక దృష్టి సముద్రం ఉంది సముద్రంలో అలా కూడా ఉంది అయితే అలా ఒక ప్రదేశంలో ఒక కాలంలో ఉంది అలా నామరూపాలతో ఉంది కనుక నామరూపాలతో ఉంది కనుక అలా నిత్య నిత్య అంటే మరొక దాని మీద ఆధారపడి ఉంది అని అర్థం ఆధారం వేరు ఆధేయం వేరు అలా ఆధేయంగా తెలుస్తూ ఉంది సముద్ర దానికి ఆధారంగా ఉంది ఆధేయము ఎప్పుడూ నిత్య నామరూపాలతో ఉంటుంది ఆధారం సత్యం నామ రూప వివర్జితం కనుక ఆధారం స్థాయిలో రెండు చూచినప్పుడు పారమార్థిక దృష్టి ఆధేయము యొక్క కోణము రెండు చూచినప్పుడు వ్యవహారిక దృష్టి వ్యవహారిక దృష్టి కూడా పారమార్థికమే కానీ పారమార్థికం వ్యవహారికం కాదు అలా కూడా సముద్రమే కానీ సముద్రం మాత్రం అలా కాదు ఇది దివ్యమైనటువంటి బోధ కనుక అఖండమైనటువంటి అద్వితీయమైనటువంటి పరమాత్మ పూర్ణ రూపంగా శోభిస్తూ సత్యం జ్ఞానం అనంతమైనటువంటి బ్రహ్మస్వరూపంగా తెలుస్తూ ఉండాడు ఇది అఖండ బోధ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి అఖండ స్వరూపం ప్రధాన పురుషేశ్వర ప్రధాన పురుషేశ్వర ప్రధానం ప్రకృతి మాయా పురుషో జీవ పురుష జీవ తయో ఈశ్వర ప్రధాన పురుషేశ్వర కనుక ప్రధానము అంటే మాయా ప్రకృతి ఈ జగత్ పురుష అంటే జీవుడు అని అర్థం తయోరీశ్వర ఈ ఉభయలకు కూడా ఎవరైతే ప్రభువై ఉన్నాడో అటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ ఆయనే విష్ణుమూర్తి ఆయనే పరమాత్మ ఆయనే పురుషుడు ఆయనే క్షేత్రజ్ఞుడు ప్రధాన పురుషేశ్వర ఇది ఒక అర్థం ప్రధాన పురుష అంటే ఈ సృష్టిలో ప్రధాన పురుషుడు ప్రథముడు ఎవరు అని గనక ఆలోచన చేస్తే బ్రహ్మదేవుడి నుంచి సృష్టి ఆవిర్భవించడం వల్ల బ్రహ్మదేవుడు ప్రధాన పురుషుడు ఎందుకంటే ఆయన ప్రథముడు గనక ఆయన నుంచే సమస్తం కదిలొచ్చింది కాబట్టి అటువంటి వాడికి కశాపి ఈశ్వర ప్రధాన పురుషేశ్వర ఇది మరొక అర్థం స ఏవ జీవ సకలం జగచ్చ సీవ సకల జగచ్చ అయితే ఈ సృష్టికి ఆధారమైనటువంటి వాడు ఎవరు అన్నప్పుడు సదేవ సౌమ్య ఇదగ్ర ఆసీతి ఏకమేవ అద్వితీయం బ్రహ్మ ఇదం అగ్రే సృష్టి ప్రాక్ ఈ సృష్టికి పూర్వం పరమాత్మ ఒక్కడే ఉన్నాడు ఆయనే దీనికి నిమిత్త కారణం ఉపాదాన కారణం అనేటువంటి విషయాన్ని పూర్వ ప్రవచనాల్లో మనం చూచాం కనక ఆ నిమిత్త ఉపాదాన కారణమైనటువంటి పరమాత్మ నుండే ఈ నామరూపాత్మకమైనటువంటి జగత్తు ఆవిర్భవించడం చేత ఈ కార్యరూపంలో ఉండేటువంటి జగత్తు కారణమైనటువంటి పరమాత్మ కన్నా భిన్నంగా లేదు గనక ఈ జగత్ ఉండేటువంటి వాడు కూడా పరమాత్మే స ఏవ జీవహ నీవు అనంతమైనటువంటి పరమాత్మలో నీవు కూడా వేరుగా ఉండలేవు గనక నీవు పరమాత్మే జగత్తు పరమాత్మే స ఏవ ఆ భగవంతుడే జీవుడు సకలం జగచ్చ ఈ జగత్తు కూడా ఆయనే కనుక అఖండ రూప స్థితిహి ఏవో మోక్ష కాబట్టి భగవంతుని యొక్క అఖండమైనటువంటి స్వరూపం జీవుడు జగత్ బ్రహ్మము ఇదంతా కూడా అద్వితీయం రెండు కానిది ఏకమేవ అద్వితీయం బ్రహ్మ ఇది మోక్ష స్వరూపం కనుక ఇది భగవంతుని యొక్క అఖండ స్వరూపంగా తెలుస్తూ ఉంది కనుక ప్రధాన పురుషేశ్వర అన్నప్పుడు ప్రధానం ప్రకృతి పురుష జీవ ఈ తయోహ ఈశ్వర ప్రధాన పురుషేశ్వర కాని ఈ మూడు కలిపి కూడాను ఒకే నామంగా మనం తీసుకుంటున్నాం ప్రధాన పురుషేశ్వర శివరామకృష్ణయ్య అన్నామనుకో శివ రామ కృష్ణయ్య మూడు పేర్లు కనపడుతూ ఉన్నా ఆ మూడు ఒకరివే శివరామకృష్ణయ్య ఒకే పేరు అట్లాగే ప్రధాన పురుషేశ్వర ఇది అఖండమైనటువంటి పరమాత్మ యొక్క బోధ స్వరూపము అటువంటి పరమాత్మ సర్వత్రా నిండి నిబడీకృతమైనటువంటి పరమాత్మ భక్తుల్ని ఉద్ధరించేందుకు కూడా ప్రదర్శిస్తూ ఉన్నాడు అవతారాలు కూడా ఎత్తుతూ ఉన్నాడు అవే లీలావతారాలు అంశావతారాలు దశావతారాలు కూడా నారసింహపు విష్ణు సహస్ర కొన్ని నామాలు భగవంతుని యొక్క దివ్య విభూతులను వివరిస్తూ ఉన్నాయి కొన్ని నామాలు భగవంతుని యొక్క అనంత కళ్యాణ గుణాలను వర్ణిస్తూ ఉన్నాయి కొన్ని నామాలు భగవంతుని యొక్క స్వరూప స్థితిని విశదీకరిస్తూ ఉన్నాయి కొన్ని నామాలు భగవంతుని యొక్క లీల గురించి కూడా తెలియజేస్తూ ఉన్నాయి కనుక అవతారాలు ఏవైతే ఉన్నాయో ఈ దశావతారాలు భగవంతుని యొక్క లీలలు వాటిలో నరసింహ అవతారం ఒకటి దశావతారాల్లో కనుక నారసింహ ఇది ఒక నామం నారసింహ వపుహు భగవంతుడు నరసింహమూర్తి నరస్య సింహస్యచస్ లక్ష్యంతే ఇది నారసింహ ఏ రూపంలో అయితే మానవుల యొక్క అట్లాగే సింహము యొక్క అవయవాలు గోచరిస్తూ ఉన్నాయో తెలుస్తూ ఉన్నాయో అతను నరసింహమూర్తి కిరణ్యకష్కుడిని వర్ధించడానికి అట్లాగే ప్రహ్లాదు ఉద్ధరించడానికి అవతరించినటువంటి దివ్యమైనటువంటి లీలావతారం నరసింహమూర్తి ఏదైతే మనకు ఎక్కువ సుఖాన్ని ఇస్తూ ఉంటుందో దాన్ని మనం ప్రేమిస్తాం అలాగే ఉండాలి కూడా అయితే ఏది నిజమైనటువంటి సుఖము అనేది కనుక మనకి తెలిసిస్తే ప్రేమకు కూడా కాస్త న్యాయం చేకూరుతుంది మనసుకు ఎప్పుడు రెండు దశలున్నాయి రెండు స్థితులు ఉన్నాయి రెండు లక్షణాలు ఉన్నాయి దానికి ఒకటి వివేకం అంటే విచారించేటువంటి లక్షణం రెండవది వికారం అంటే మార్పు చెందేటువంటి లక్షణం దీంట్లో కూడా ఒక్కొక్కసారి మనసు విచారిస్తూ విచారిస్తూ అలాగే వికారాన్ని పతనం అయిపోతూ కూడా ఉంటుంది ఒక్కొక్కసారి వికారాన్ని పొంది చెల్లించిపోతూ విచారం పెంచుకొని మళ్లీ దారిలో కూడా పడుతూ ఉంటుంది కాకపోతే ఏది వివేకమో ఏది వికారమో మనకు తెలిసి రావాలి వికారాన్ని విచారంగా వివేకంగా భావించినటువంటి అప్రయోజకుడు హిరణ్యకర్షకుడు అలాగాకుండా వివేకాన్ని వివేకంగా వికారాన్ని వికారంగా గుర్తించి ఈ సత్యా సత్యముల మధ్య తారతమ్యం తెలిసి సత్యాన్ని గ్రహించి అనుభవించి తరించినటువంటి పరమ భాగవతోత్తముడు ప్రహ్లాదుడు కనుక భగవంతుడు ఎక్కడున్నాడు నాకు చూపు ఇది ఎరణ్య కచిన ప్రశ్న భగవంతుడు ఎక్కడ లేడు నువ్వే చూసుకో ఇది ప్రశ్న రూపంలో ప్రహ్లాదుడిచ్చినటువంటి సమాధానం కనుక అహంకారానికి ప్రతిరూపంగా హిరణ్యకష్పుడు తెలుస్తూ ఉన్నాడు భక్తికి ప్రతిరూపంగా ప్రహ్లాదుడు తెలుస్తూ ఉన్నాడు కనుక మనలో ఏదైతే అహంకారం ఉందో ఈ అహంకారాన్ని మనం సమూలంగా నశింపజేసుకుంటూ ఉండాలి ప్రహ్లాదుని యొక్క భక్తి ఏ విధంగా అయితే ఉన్నదో అటువంటి భక్తిని మనం పెంపొందించుకుంటూ ఉండాలి ఎందుకని భక్తి ఏవగరీయసి కానీ అనేకమైనటువంటి సాధనలు ఉండినా మన మనసు పూర్ణంగా భగవంతుని ఎందుకు లగ్నమై ఉండాలంటే ఉత్తమోత్త భక్తి ఇది ప్రేమ స్వరూపము సా భగవంతుని ఎందుకు ఉత్కృష్టమైన ప్రేమ ఏదైతే ఉంటుందో ఇదే భక్తి ఇది నశించేటువంటిది కాదు అమృత స్వరూపచ అనేది నారద మహర్షి కూడా తెలియజేస్తూ ఉన్నాడు గనక ఇటువంటి అమృత స్వరూపమైనటువంటి భక్తిని మనం తయారు చేసుకుంటూ ఉండాలి ఇవి తయారు చేసుకోవడానికి మన ముందు ప్రత్యక్షంగా తెలుస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి లీలావతారం నారసింహపు ఇటువంటి నరసింహమూర్తికి సంబంధించి పరమాత్మకు సంబంధించినటువంటి జ్ఞానం మన హృదయంలో గనక వస్తే ఈ వివేకం పెరిగితే ఆ తర్వాత పరమాత్మకి అన్యంగా దూరంగా మనం ఉండలేము ప్రతిక్షణ వర్ధమానంగా మనలో భక్తి పెరుగుతూనే ఉంటుంది ఈ కళ్యాణ గుణాల్ని మనంలో ఆవిష్కరింపజేసేటువంటి వాడు కూడాను పరమాత్మే అందుకని పరమాత్మ శ్రీమాన్ అని కీర్తింపబడుతూ ఉన్నాడు శ్రీమాన్ శ్రీమాన్ యస్య వక్షసి నిత్యం వసతి శ్రీహి స శ్రీమాన్ ఎవరి వక్షస్థలం ఉన్నందు ఎల్లప్పుడూ సదా నిత్యము కూడాను లక్ష్మీదేవి ఉన్నదో ఆ పరమాత్మ శ్రీమాన్ అనేటువంటి నామంతో తెలుస్తూ శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలంలో లక్ష్మీదేవి ఉంది వక్షస్థలము అంటే హృదయానికి సంకేతం కనుక లక్ష్మి వచ్చస్థలం మీద ఉందంటే ఆయన హృదయంలో లక్ష్మి ఉన్నది అని అర్థం ఇక్కడ లక్ష్మి అనేటువంటిది మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి జ్ఞానైశ్వర్యము అనేది యథార్థమైనటువంటి వాస్తవమైనటువంటి అర్థం కనుక మనకి లక్ష్మి అంటే సంపద సంపద అంటే ధన సంపద కావచ్చు ధనలక్ష్మి అట్లాగే ధాన్యలక్ష్మి అట్లాగే వసంత లక్ష్మి ఇట్లా లక్ష్మి అనేటువంటి పదానికి అనేకమైనటువంటి అర్థాలు కనుక మనం సాధారణంగా ధనాన్ని ప్రధానంగా చూస్తూ ఉంటాం లక్ష్మి అంటే అయితే మన దగ్గర కూడా లక్ష్మి ఉన్నట్టే ఎందుకని ఏదో కొద్దో గొప్ప ధనం ఉంటుంది కనుక అయితే మన దగ్గర ఉండడానికి పరమాత్మ దగ్గర ఉండడానికి తేడా ఏమిటంటే మన దగ్గర లక్ష్మి వస్తూ ఉంటది పోతూ ఉంటది విచిత్రమైన చుట్టం ఎప్పుడు వస్తుందో తెలియదు ఎప్పుడు పోతుందో తెలియదు ఏం మేలు చేస్తుందో తెలియదు కీడు చేస్తుందో అస్సలే అర్థం కాదు కానీ పరమాత్మ విషయం ఉన్న కాదు నిత్యం వసతి నిరంతరం కూడా అక్కడే ఉంది అక్కడి నుంచి కదిలేందుకు అవకాశం లేదు కనుక అందరం లక్ష్మీదేవిని ఆశ్రయిస్తూ ఉన్నాం ఆ లక్ష్మీదేవి కూడాను శ్రీమాన్ శ్రీ మహావిష్ణు ఆశ్రయిస్తుంది ఎందుకని జ్ఞానైశ్వర్యం గనక కాబట్టి హృదయంలో లక్ష్మీదేవి ఉండడం అంటే జ్ఞానైశ్వర్యం ఉండడం అర్థం సత్యానికి సంబంధించినటువంటి భావాలు ఎవరి హృదయంలో అయితే స్థిరంగా ఉంటాయో వాళ్ళల్లో కల్యాణ సంపద ప్రోగు అర్థం కనుక పరమాత్మ యొక్క వక్షస్థలం లక్ష్మి ఉంది అయితే ధనలక్ష్మి ఎక్కడుందో తెలుసా వచ్చస్థలం మీద లక్ష్మి ఉంది మరి శ్రీ మహావిష్ణువుకి పాలకడల్లో పాదాలు వత్తే లక్ష్మి ఎవరు ఆమె కూడా లక్ష్మే కనుక వ్యవహారికంగా ఏ ధనానికైతే మనం విలువిస్తూ ఆ ధనలక్ష్మి ఆయన పాదాలు ఒత్తుతూ ఉంది జ్ఞానం ఐశ్వర్య లక్ష్మి జ్ఞాన ఐశ్వర్యం ఎక్కడైతే ఉందో ఆ మోక్ష లక్ష్మి ఆయన హృదయంలో ఉంది జ్ఞానం కనుక ఎప్పుడు మన హృదయంలో జ్ఞానం ఉండాలి కాని శ్రీ మహావిష్ణువుకి ధనలక్ష్మి ఎట్లాగైతే సేవ చేస్తూ ఉందో ధనం అనేటువంటిది ఎవరి దగ్గర ఉండినా అది సమాజపరంగా లోక కళ్యాణార్థం సేవకు ఉపయోగపడాలి ఇది అందులో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశం కనుక ఎప్పుడైతే జ్ఞానం అనేటువంటి ఐశ్వర్యం మన హృదయంలోకి వచ్చిందో హృదయంలో జ్ఞానం పరమాత్మకు సంబంధించినటువంటి జ్ఞానం నిండిపోయిందో ఏకమేవ అద్వితీయం బ్రహ్మ ఇక్కడ రెండవ వస్తువు లేదు ఉన్నదంతా కూడా పరమాత్మే అనేటువంటి సత్యం తెలిసి వచ్చింది ఇక ఈ హృదయాల్లో అవసరాలు లేవు ఆశలు కదలవు అధిష్టాలు లేవు భయాలు లేవు బాధలు లేవు ఇవన్నీ కూడా తొలగిపోయినాయి ఎందుకని జ్ఞానం ఉన్నది కనుక ఎక్కడైతే వెలుగుందో అక్కడ చీకటి ఉండేందుకు అవకాశమే లేదు ఎక్కడైతే జ్ఞానం ఉన్నదో అక్కడ అజ్ఞానం ఉండేందుకు అవకాశం లేదు కనుక శ్రీమాన్ అని కీర్తింపబడేటువంటి పరమాత్మ మన హృదయంలో ఉన్నాడు కనుక ఆయన యొక్క జ్ఞానైశ్వర్యం మన హృదయంలో గనక ఉంటే ఈ జ్ఞానంలో ఆనంద తరంగాలతో హృదయం ఎప్పుడు పొంగుతూ ఉంటుంది మన మనసు సముద్రం ఎట్లాగైతే కడల్లో కెరటాలు కదులుతూ ఉంటాయో అట్లాగే నిత్యానంద తరంగాలు మన యొక్క మనసులో కదులుతూ ఉంటాయి హృదయం అలాగే విశాలమై సంకుచితమైనటువంటి భావ నుండి బయటపడి విశాలమైనటువంటి ఈ హృదయం ఆకాశం అవుతుంది అమ్మరం అంత అవుతుంది alalawli man sai ambaramal taena hriday kadali alalawli man sai ambaramal taena hriday kadali alalawli man sai Vamilu Harivillu Rangulu Nanu Chere Kauula <laughs> Ouha Loo <laughs> Papala Vamilu Harivillu Rangulu Nanu Chere Kokila Ravamulu Kusuma Balalu Kokila Ravamulu Kusuma Balalu Kadil Inche Madini Spru Shiy Inche కడలీ అలలవోలే మనసాయే అంబరమాత నా హృదయం కడలీ అల్లవోలే మనసాయే challani vanalu kadisina odalu challani vanalu kadisina odalu challani ra kavarinte kadali allalaule manasai ambaramu payina badhayi kadali allalaule manasai పే వారెవరు తలపులులే మీ గుడిలో కనువా పే వారెవరు తల పులువీలో తల పులువ నాహుదిలో పడతావే మీరవే కడలి అలా మనసారే परमात्म ज्ञा अद्भुत अखंडम दिव्याति प्रसाद ज्ञान వాణిపతి ఈ జగత్తును సృష్టిస్తాడు ఈ జ్ఞానంతోనే లక్ష్మీపతి ఈ జగత్తును పోషిస్తాడు ఈ జ్ఞానంతోనే ఉమాపతి ఈ జగత్తును లయింపజేస్తాడు కనుక త్రిమూర్తులకు ఆధారమైనటువంటి పరమాత్మ స్వరూపం ఏదైతే ఉందో అదే కేశవుడు అతడి పురుషోత్తముడు కూడా అవుతాడు కేశవ కేశవ భగవంతుడికి కేశవుడు అనేటువంటి నామం కేశవ అంటే అందమైనటువంటి శిరోజిములు కలిగిన వాడు అర్థం అంటే దివ్యమైనటువంటి భావాలతో శోభించేవాడు అనేది ఒక అర్థం ఖశ అిమూర్తయన వర్తన్ కేశవ ఇది అభిప్రాయ కనుక ఖ అంటే బ్రహ్మ అనర్థం అ అంటే విష్ణువు అనర్థం ఈష అంటే రుద్రుడు అనర్థం ఇది త్రిమూర్త్యాత్మక స్వరూపం త్రిమూర్తులు కనుక ఖ అంటే బ్రహ్మ ఈ సృష్టికి కారణమైనటువంటి వాడు బ్రహ్మదేవుడు ఎవరి నుంచి అయితే ఈ సృష్టి ఆవిర్భవించిందో ఆయన బ్రహ్మ అయితే ఈ సృష్టి వచ్చిన తరువాత దీని స్థితికి కారణమైనటువంటి వాడు శ్రీ మహావిష్ణువు కనుక ఆయన ఆ అనేటువంటి శబ్దంతో అచ్యుతుడు తెలుస్తూ ఉన్నాడు అక్షరాణం అకారోష్మి అని భగవద్గీతలో భగవద్వచనం కనుక అక్షరాలలో ఆ భగవంతుని యొక్క స్వరూపం కనుక అచ్చ కనుక ఆ అనేటువంటిది విష్ణుమూర్తి యొక్క సంకేతంగా మనకు తెలుస్తూ కనుక కా అంటే బ్రహ్మ ఆ అంటే విష్ణువు ఈష అంటే రుద్రుడు బ్రహ్మదేవుడు సృష్టికి కారణం విష్ణుదేవుడు స్థితికి కారణం రుద్రుడు లైక కారణం అయితే ఈ ముగ్గురు వశాన వర్తంతే ఇది కేశవ వీళ్ళు ఎవరి మీదైతే ఆధారపడి ఉండారో వీళ్లకు కూడా శక్తినిచ్చేటువంటి వాడు ఎవరో అతడు కేశవుడు కనుక బ్రహ్మ సృష్టి చేస్తే ఈ సృష్టి కార్యానికి కావలసినటువంటి జ్ఞానాన్ని శక్తిని సంపూర్ణంగా ఎక్కడి నుంచి తీసుకుంటున్నాడు కేశవుడి నుంచే పరమాత్మ నుంచి ఎందుకంటే పరమాత్మ ఆధారంగా అధిష్టానంగా ఉన్నాడు కనుక ఎవరికి మనకే కాదు జగత్కే కాదు త్రిమూర్తులకు కూడా కనుక బ్రహ్మదేవుడు ఏ పరమాత్మన ఆధారం చేసుకొని ఏ పరమాత్మ మీద ఆధారపడి ఆయన యొక్క జ్ఞానం చేత ఈ సృష్టిని చేశాడో విష్ణుదేవుడు ఈ స్థితికి కారణమైనడానికి ఏ పరమాత్మ ఆధారమై ఉన్నాడో అట్లాగే రుద్రుడు సంహారకర్తగా ఉండడానికి ఏ పరమాత్మ స్వరూపం ఆధారంగా ఉందో అదే ఈ త్రిమూర్తులకు ఆధారమైనటువంటి అధిష్టానమైనటువంటి పరమాత్మ స్వరూపం కేశవ నామంతో తెలుస్తూ ఉంది త్రిమూర్తులకు ఆధారమైనటువంటి పరమాత్మ క్షేత్ర క్షేత్రజ్ఞులకు కూడా ఆధారంగా ఉండాడు ప్రకృతి పురుషులకు కూడా ఆధారంగా ఉండాడు కనుక కేశవుడు పురుషోత్తమ నామంతో కీర్తింపబడుతూ ఉన్నాడు పురుషోత్తమ పురుషాణం ఉత్తమ పురుషోత్తమ పురుషులలో ఉత్తమమైనటువంటి వాడు పురుషోత్తముడు అని అర్థం కనుక ఈ దేహాన్ని క్షేత్రము అని తెలుసుకున్నాం ఇది పురం అని కూడా మనం తెలుసుకున్నాం ఈ పురంలో ఉన్నాడు కనుక పురుషుడు దేహము క్షరం నశించిపోతుంది దీనిని తెలుసుకునేటువంటి వాడు పురుషుడు కనుక పురుషుడు ఎంతవరకు ఉంటాడు పురం ఉన్నంత వరకే ఉంటాడు పురం లేకపోతే పురుషుడు ఉండేందుకు అవకాశం లేదు అయితే ఈ పురానికి పురుషుడు ఆధారంగా ఉంటే క్షత్రఘ్నుడు ఈ పురాన్ని ఆ పురుషుణ్ణి ఇద్దరినీ ప్రకాశింపజేసేటువంటి దివ్య చైతన్యం ఏదైతే ఉందో అది పురుషోత్తమ చైతన్యం కనుక అది క్షరానికి అక్షరానికి అతీతమైనటువంటిది క్షేత్రానికి క్షేత్రజ్ఞ స్వరూపానికి అతీతమైనటువంటిది ఇదే పురుషోత్తమ స్థితి ఇదే సత్య జ్ఞానం అనంతంగా భాషిస్తూ ఉంది కనుక దివ్యమైనటువంటి తత్వ స్వరూపం ఏదైతే ఉందో అది కేవలం పురుషోత్తమ తత్వము సమస్తానికి ఆధారంగా ఉండేటువంటిది అధిష్టానంగా ఉండేటువంటిది ఏకమై అద్వితీయమై అద్వయమై అఖండమై అద్భుతంగా భాషించేటువంటి ప్రకాశించేటువంటి దివ్య ప్రకాశిక చైతన్యం అదే ఓం నమో భగవతే ప్రతినిత్యం మనం ఎన్నో రూపాలను చూస్తూ ఉంటాం అలాగే ఎందరినో కలుస్తూ ఉంటాం కనిపించే ప్రతి రూపం కలుసుకునే ప్రతి మనిషి మన మనసును చెల్లింపజేయలేరు మన హృదయాన్ని స్పందింపజేయలేరు మనం నడిచి వెళ్తూ ఉంటాం దారిలో అనేక కనిపిస్తారు వాళ్ళని చూస్తూ పోతూ ఉంటాం కొందరిని నవ్వుతూ కొందరిని మాటతో కొందరిని చూపుతో కొందరిని సైగతో పలకరిస్తూ మరీ వెళ్తూ ఉంటాం ఈలోగా ఎప్పుడో విదేశాలకు వెళ్ళి చాలా కాలంగా మనకు దూరమైనటువంటి ఒక ప్రాణమిత్రుడు ఎదురు పడతాడు ఇది అనూఖ్యమైనటువంటి విషయం ఊహించినటువంటి విషయం అతన్ని చూసినటువంటి ఆ క్షణంలో మన మనసు ఎలా ఉంటుంది మనం ఏమవుతాం ఏమవుతాం దృష్టే మారిపోతుంది అతనిపైనే తదేకంగా మన దృష్టిని సారిస్తాం మన ప్రేమ వృష్టితో అతన్ని తడిపేస్తాం మన హృదయం చెలించిపోతుంది మాట్లాడలేకపోతాం అలాగే చూస్తూ ఉంటాం ఇదంత అనుభూతి నిర్వచించడానికి వీలు లేనటువంటి ప్రేమానుభూతి ఈ విధమైనటువంటి ఆనందానుభూతికి కారణం ఏంటి అతనికి మనకి ఉండేటువంటి సంబంధం అతను ఎవరో మనకు తెలుసు అతడు మనకు స్నేహితుడు ఈ సంబంధం గుర్తు రావడమే ఈ విధమైనటువంటి స్పందనకి కారణం ఆలయంలోకి వెళ్ళి భగవంతుని కూడాను భక్తితో దర్శిస్తాం అక్కడ కూడా కదిలిపోతాం కారణం ఏమిటో తెలుసా ఆలయంలో ఏ మూర్తిని అయితే చూస్తూ ఉన్నామో ఆ మూర్తి ఎవరో కాదు అదే భగవంతుని యొక్క మూర్తి ఈ సత్యం మనకి తెలిసి రావడమే ఆ విధమైనటువంటి స్పందనకి కారణం మరి ఆలయం నుంచి బయట వచ్చిన తర్వాత ఆలయానికి దూరం కాగానే ఆవేదనకు దగ్గరవుతూ ఉంటాం అంటే మన మనసులో అత్యుతుల రూపం ఎప్పుడైతే చెదిరిపోయిందో అదృశ్యమైందో ఆ తరువాత అశాంతి మనల్ని సమీపిస్తూ ఉంటది ఆవరిస్తూ ఉంటది అలాగాకుండా ప్రతి క్షణం ప్రతి చోట పరమాత్మ కనిపించారనుకోండి అప్పుడేలా ఉంటుంది దుఃఖం ధరిచారు కఠినీ కనిపించదు ఆవేదన ఆగుపించదు అశాంతి అదృశ్యమైపోతుంది ఇటువంటి మంగళకర దృష్టిని దివ్యమయ్య దృష్టిని ప్రేమ దృష్టిని అద్వైత దృష్టిని విష్ణు సహస్రనామం మనకు ప్రసాదిస్తుంది ఇది విష్ణు సహస్రనామ వైభవం అయితే ఇది ఎలా సాధ్యం అనే ఆలోచన మనకు రావచ్చు సందేహం రావచ్చు కానీ ప్రమాణమైనటువంటి శాస్త్రానికి ఇది సులభ సాధ్యం ఎందుకో తెలుసా అసలు ఉన్నదంతా భగవంతుడే గనక సర్వం కల్విదం బ్రహ్మ ఈ జగత్తంతా కూడా పరమేశ్వరుడే గనక సర్వం విష్ణుమయ జగత్ కనుక విష్ణు సర్వము తానైనటువంటి వాడు సద్రూపం సద్రూపం గనక చిద్రూపం తెలుసుకునేటువంటి వాడు కూడా తానే కాబట్టి పరమాత్మ సర్వనామధేయుడయ్యాడు ఆయన నామవాచకమే కాదు సర్వనామం కూడా సర్వ సర్వ శర్వశ్చివస్తాను వ్యయ సంభవో భావనో భర్త ప్రభవ ప్రభురీశ్వర భగవంతుని పేరు సర్వుడు ఇది విష్ణు సహస్రనామంలో బాలక శ్లోకంలో ప్రథమనామం విష్ణు సహస్రనామంలో ఇరవై నామం ఇదే సర్వ అనేటువంటి నామం శివ సహస్రనామంలో కూడా వస్తుంది అక్కడ రెండు చోట్ల వస్తుంది పదవ నామం ఐదు వందల పద్దెనిమిదవ నామం కూడాను ఈ సర్వ అనేటువంటి నామం సర్వం సమాప్నుషి తతోసి సర్వ అంతటా వ్యాపించి ఉండేటువంటి వాడు గనక పరమాత్మ సర్వనామ ధేయుడు అంటే సర్వం విష్ణుమయం ఇత్య ఇలా చెప్పేయడం చాలా సులభం అందుకని వేదాంతాన్ని అందరూ మాట్లాడుతూ ఉంటారు మాట్లాడుతున్నారు సర్వం విష్ణుమయం నాయన అంటాడు చెప్పేవాడు అది ఎలా చూడాలి స్వామి అంటాడు వినేవాడు అలా చూస్తూ ఉండడమేనాయన ఎంతకాలం చూడాలి స్వామి వచ్చేంత వరకు చూడాలి నాయన ఏది వచ్చేంత వరకు స్వామి పోయే కాలం వచ్చేంతవరకు అంటే అజ్ఞానం పోయే కాలం లేదు విధమైనటువంటి బోధలు బ్రతుకుల్ని సుడుగుణంగా మార్చేస్తాయి సర్వ అంతటా పరమాత్మ వ్యాపించి ఉండేటప్పుడు ప్రత్యేకంగా ఆయన్ని చూడడానికి అది ఏమన్నా రుచి చూచే వస్తువు నువ్వు ప్రత్యేకంగా ఎక్కడున్నావు కనుక పరమాత్మని చూడ్డానికి నువ్వు కూడా పరమాత్మలోనే ఉన్నావు కనుక సర్వ అనేటువంటి నామంలో పరమాత్మ యొక్క వైభవం చూడవలసింది కాదు తెలుసుకోవలసింది బోధ ద్వారా బోధపడాల్సినటువంటి విషయం ఇది బాగా అర్థం చేసుకోండి కార్యరూపంలో ఏది గోచరించినా దాని వెనక కారణం ఒకటి ఉండాలనేటువంటి సత్యాన్ని గడిచినటువంటి ప్రవచనాల్లో మనం అర్థం చేసుకున్నాం ణం నుండి కదిలి రాలేదు అనే సత్యాన్ని మాత్రం చాలా జాగ్రత్తగా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి కారణం అర్థం కానంత వరకు కార్యం కారణం నుండి కదిలి వచ్చింది అని అనిపిస్తూ ఉంటుంది ఒక్కసారి కనుక కార్యం అలా ఉంచి కారణం కనుక మనకు అర్థమైంది అంటే కార్యాల్లో ఉన్నదంత కారణమే అని తెలిసిపోతుంది మట్టి తెలిసింది అంటే మట్టి పాత్రలో ఏముందో మనకు తెలిసిపోతూ ఉంది మట్టి పాత్రలకు ఆధారమైనటువంటిది మట్టి మరి మట్టి పాత్రలో ఉండేది ఎవరు మట్టి అలాంటప్పుడు వచ్చింది ఏమిటి దేడి నుండి వచ్చింది మట్టిగా మట్టే ఉంది మట్టి పాత్రలో కూడా మట్టే ఉంది సర్వం మృణ్మయం అట్లాగే విష్ణువు తెలిస్తే విశ్వంలో ఏముందో కూడా తెలిసిపోతుంది విశ్వానికి ఆధారమైనటువంటి వాడు విష్ణు మరి విశ్వంలో ఉండేది ఎవరు విష్ణుయే సర్వం విష్ణుమయం జగత్ ఇదం జగత్ ఈ ప్రపంచమంతా కూడాను పరమాత్మ యొక్క స్వరూపమై ఉంది కనుక సర్వము తానైనటువంటి వాడు విష్ణువు అని అర్థం కనుక ఆయన సర్వనామధేయుడయ్యాడు సర్వుడు అని పిలువబడుతూ ఉండాడు అసతశ సతశ ప్రభవాప్యయాత్వమేనం ప్రచక్ష ఇది భగవద్వ్యాసవచనాత్ మహాభారతంలో సర్వ అనేటువంటి నామం మీద వ్యాస భగవానుడు ఈ విధంగా విశ్లేషించడం జరిగింది అసతశ్చ సతశ్చైవ సర్వస్ ప్రభవ అప్యసత్ సత్ సత్ అంటే కనిపించేది అని అర్థం వ్యక్తం అసత్ అంటే కనిపించనిది అవ్యక్తం అని అర్థం ఈ ప్రపంచం పంచభౌతికం గనక మనకు గోచరించేటువంటి ఈ పంచభూతాల్లో చూచినప్పుడు పృథివి అగ్ని జలం ఇవి కనిపిస్తూ ఉన్నాయి మనకు రూపం కలిగి ఉన్నాయి అని అర్థం ఇది సత్ అంటే వ్యక్తం అట్లాగే వాయువు ఆకాశం రూపం లేకుండా ఉన్నాయి అవ్యక్తంగా ఉన్నాయి అవి ఉన్నాయి కానీ అవ్యక్తంగా ఉన్నాయి కనుక సత్ అసత్ అంటే రూపం కలిగినటువంటివి వ్యక్తమైనటువంటివి సత్ రూపం లేనటువంటివి వ్యక్తం కాకుండా అవ్యక్తంగా ఉండేటువంటివి అసత్ దీనితో ఈ ప్రపంచం మనకు తెలుస్తుంది కనుక అసత్ అంటే అవ్యక్తమైనటువంటివి కేవలం వాయు ఆకాశాలే కాదు ఇప్పుడు ప్రేమ అనుకోండి దానికి రూపముంది దుఃఖం రూపం ఉందా ఆహ్లాదం రూపం ఉందా బాధ రూపముందా దయ రూపముందా వీటికి కూడా రూపం లేవు కానీ ఇవి కూడా ఉన్నాయి కనుక ఇవి కూడా అవ్యక్తాలే అని అర్థం కనుక సత్ అసత్ అంటే ఈ విధంగా వ్యక్త వ్యక్తాలు అసతశ్య సర్వస్య ఈ రెండింటికి కూడాను ప్రభవ అప్యయాత్ ప్రభవ అప్యయ ప్రభవ ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి అయితే కదిలొచ్చాయో అప్యయ ఎక్కడైతే కలిసిపోతూ ఉన్నాయో కాబట్టి ఎవరి అయితే కదిలొచ్చాయో ఎవరి అయితే కలిసిపోతూ ఉన్నాయో అవి ఎక్కడ కలుస్తున్నాయి పరమాత్మలు కలుస్తున్నాయి అతడే విష్ణుమూర్తి కనుక తనలోనే కదులుతూ ఉన్నాయి కూడా ఎందుకంటే అక్కడి నుంచే కదిరి వచ్చాయి కనుక అక్కడనే కదిరిపో కరిగిపోతూ ఉన్నాయి కనుక కదురుతున్నది కూడాను అక్కడే ఇది సత్ అసత్తుల యొక్క స్వరూపం కనుక ఇప్పుడు సర్వస్వ ప్రభవ అత్యయాత్ సర్వస్య సర్వదా జ్ఞానాత్ వీటిని తెలుసుకునేది ఎవరు అని కనుక అంటే తెలుసుకునేవాడు కూడా తానే సర్వము తానే ఉన్నాడు కనుక తెలుసుకునేవాడు తానే తెలియబడేది కూడా తానే తెలుసుకునేటువంటి జ్ఞానం కూడా తానే ఇది సర్వ జ్ఞానం పరమాత్మ అనేటువంటి సర్వ జ్ఞానం ఇది కనుక సర్వస్య సర్వదా జ్ఞానాత్ సర్వం జానాతి ఇది సమస్తాన్ని తాను తెలుసుకుంటూ ఉన్నాడు గనక సర్వము తానైనటువంటి వాడు సర్వము తాను తెలుసుకునేటువంటి వాడు అని అర్థం సర్వం అనేటువంటి ఈ భాగంలో సర్వహా పరమాత్మను తెలుసుకుంటూ ఉన్నాం గనక సర్వము అంటే కేవలం మనకి తెలిసిందే కాదు ఈ ప్రపంచం మనకు తెలుస్తూ ఉంది ఇది విదితం మనకి ఏదైతే తెలియకుండా ఉందో అది అవిదితం విదితం అవిదితం ఈ రెండూ కలిపితేనే సర్వం